ఇది మా ఇంట నేడు ఇంత చేసి కృష్ణుడు అదివో మా ఇంటాను అంత శేషి కృష్ణుడు గంట వాగకుండ నిండా కసవు దొరికి మా వారు నిదరించ ఇల్లు చొచ్చెను అంటి వచ్చి ఒకదూడా ఆ పూరి మేసితేను గంటగనగన వాగే గక్కన మేల్కొంటి మీ ఒక్కరోలు దాపుపెట్టి ఉట్టియకి అందుమీది చక్కెరల్ల మెసగి మా తంటివాణిని ఒక్క బట్టి ఉట్టి మీద రోలు తీసి చొక్కి తానిందున్నాడో చొప్పు ఇదే కంటిమీ ఆవుల వెల్ల విడిచే అవినీ తోలితే పోతే ఈవలదూడల తెచ్చి ఇంటిలో గట్టే దావతినింతా వెదకి తలుపు దరచితేనూ శ్రీవేంకటేశుని మాయజిక్కి లోననున్నవి